భగవత్పాదశంకర సహనూ సహ దీంకర వాస్తు నాశాహి ఓ శాను బ్రహ్మ వా ఇద్ర ఆసీమాన నైవే అహం బ్రహ్మాస్ అస్మాభవత్ బ్రహ్మ తెలుసుకో ఆత్మను తనను తానే తెలుసుకో ఆత్మ ఏవాలి అంటే అహం బ్రహ్మాష్టమికి అంటే బ్రహ్మాత్మైక్యం వచ్చిందట సరే ఆత్మలు తెలుసుకోలేను అన్నప్పుడు అసలు ఈ ఆత్మ అంటే ఏంటి అంటే పైన చెప్పారు ఆత్మ అనేది కల్పికములు ఆత్మలు చాలా ఉంటాయి నిత్యా ఆత్మలు తోడపల్లి కొడుకులు కొడుకునే పెళ్లి కొడుకు చేసి ఉపచారాలన్నీ చేస్తా గంధం రాస్తారు బొట్టు పెడతారు మొక్క పెద్ద చుక్క పెడతారు కొత్త వస్త్రాలు ఇస్తారు టిఫిన్ పెడతారు అన్నీ చేస్తారు కానీ పెళ్ళికొడుకు కాదు పెళ్ళికొడుక్కి అన్నట్టుగా చేస్తారు తర్వాత పక్కన పెడతారు ఒక పోయి ఆడుకోరాని మమ్మి చేస్తారు అవి తోడ పెళ్లి కొడుకు కట్టాడు కుస్తే ఒక పోయి ఆడుకుంటాడు అసలు అలాగే కల్పిత ఆత్మలు దేహమే ఆత్మ మనస్తే ఆత్మ ఇలాంటి ఆత్మలన్నీ ఉంటాయి అవి కల్పిత ఆత్మలు లేదా మిథ్యా ఆత్మ సంధ్య చేస్తే మిథ్యాత్మ అవుతుంది వాటిని యథార్థమైన ఆత్మ అని అనమాట పరమార్థ ఆత్మ యథార్థ ఆత్మ స్వరూపభూతమైన ఆత్మ దానికే శంకరుడి యొక్క యూసేజ్ స్వాభావికారి స్వాభావిక శబ్దాన్ని స్వరూపము అర్థంలో భాష్యకారులు తరచుగా వాడుతూ ఉంటారు అటువంటి ఆత్మ ఏ ఆత్మనైతే బ్రహ్మ తెలుసుకునేనో బ్రహ్మ అహం బ్రహ్మాస్మికి ఆత్మానమే వావే ఆ బ్రహ్మ తెలుసుకున్న ఈ ఆత్మ అది ఏమిటి నువ్వు చెప్పు అనేది ప్రశ్న అంటే ఏంటి గుర్తులేదో చెప్పారు ఇంతకుముందు ఆత్మ అంటే ఏదైతే ఈ దేహములను ప్రవేశించి ప్రాణాపానాది వ్యాపారములను చేస్తూ ఉన్నదో అది ఆత్మ కదా అంటే చూడు ఇలాగా నువ్వు అడ్డగోలుగా చెప్తున్నావు తల్ల జన్లుగా తప్ప సరిగ్గా చెప్పట్లేదు ఆవి ఏది అంటే ఏది గడ్డి జిల్లునో అది ఆవని అలా చెప్తారా ఇది కూడా ఇది అండి ఆవని చెప్పి చూపిస్తా గుర్రం ఏది అంటే ఏది పరిగెత్తునో అది కూడా ఇది గుర్రపు అలాగే నువ్వు ఆత్మంటే ఏమిటో నాకు ఇదమిక్తంగా అంటే అప్పుడు మళ్ళీ దాని మీద సమాధానం దాన్ని నీకు ప్రత్యక్షంగానే చూపిస్తాను నువ్వు నీ కేసు చూసుకో చూసుకుంటే లోపల ఉండి ఏదైతే తెలుసుకుంటుందో వింటోందో సంకల్పిస్తోందో బుద్ధివృత్తులను ప్రకటిస్తూ ఉన్నదో అది ఏ ఆత్మ అందుక మీరు ఎప్పుడైనా దీని మీద కొంత మెడిటేషన్ చేయండి నేను అనే అనుభవం ఆత్మ అంటే నేను నేను అనే అనుభవాన్ని మీరు పరిశీలించి అది నేను మీకు ఏ రకంగా అనుభవానికి వస్తుంది ప్రతి వాళ్ళు ఎవరికి వారిని చూసుకోండి ఇది అంత కష్టం కూడా కాదు తేలిక అయితే మీకు ఓపెన్ మైండ్ ఉండాల్సి ఉంటుంది ఓపెన్ మైండ్ లేని వాళ్ళతోటి ఈ విద్య ముందుకు నడవదు నేను అనగానే ఎలా అనుభవానికి వస్తుందో చెప్పమంటారా నేను వీళ్ళు నాది ఈమె భార్య వీళ్ళు నా పిల్లలు అలా అనుభవానికి వస్తుందా తప్పు దానికోసం గృహస్థులే కానక్కర్లేదు నేనే ఉన్నాను నేను నేను స్వామిని ఇక్కడన్నా నేను ఈ ఆశ్రమానికి హెడ్ను ఆ వీళ్ళందరూ నా శిష్యులు అనే అనుభవానికి వచ్చింది అనుకోండి అది కూడా సంసారం అది కూడా తప్ప దాంట్లో ధ్యానమేమున్నది ఈ కల్పితమైన సంసారాన్ని పునఃపున భావన చేసుకోవడమే మిగిలింది దానివల్ల ఒడి వేరే ఉండదు నేను రోజంతా కూర్చుని వీళ్ళు నా పిల్లలు ఇవి అనుకుంటే ఏమైంది మీరు దానివల్ల దానివల్ల టెన్షన్ పెరగడం తప్ప ఉపకారం అయింది తర్వాత వాళ్ళు వాళ్ళు అనకోవడం కాదు వాళ్ళు వాళ్ళు చూసారు వాళ్ళు అనరు వీరు నా కొడుకునే పెద్ద ఆయన అనుకోవడమే కానీ వీరు నా తండ్రి అని వాళ్ళనుకోవచ్చు ఎట్లయినా ఒకసారి మాట వలసి అనొచ్చా వీరు నా తండ్రి అని అన్నారు ఎప్పటికీ మా ఇంటికి వస్తే ఎంపటికొస్తావు మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం ఇస్తావు అనేది తప్ప పోది వీరు తండ్రి వీరికి మనం ఏదైనా సేవ చేద్దాము అని ఉండదు కాబట్టి ఈ ఆసక్తి మనకే ఉంది పెద్దవాళ్ళకే ఉంది తప్ప పిల్లలకి ఏదేమో వాళ్ళు నిరాసక్తంగా బతికిస్తూ ఉంటారు మీరు రోజంతా అలా ఆసక్తి పెట్టుకుంటారు దానివల్ల వీడికి ఒరిగి ఉంది సంసారం మరింత బిగించుకోవడం తప్ప అలా కాకుండా మీరు దానికి భిన్నంగా మీరు ఇలా ఆలోచించండి ఇదిగో శ్వాస ఈ శ్వాస యొక్క మూలమేమి ఎక్కడి నుంచి వస్తూ హృదయంలోంచి వస్తుంది ఎక్కడి నుంచి హృదయంలోంచి అంటే దాని దాని మూలమేమి మీరు అన్వేషణ చేయండి శ్వాస యొక్క మూలాన్ని అన్వేషణ చేయండి దాని మూలమునందు ఏది గలదు అది నా స్వరూపము అని మీరు భావన చేస్తూ ఉండండి అలా భావన చేస్తూనే ఈ సంసారం అంతా కూడా అసలు మిమ్మల్ని ఎప్పుడూ అది పట్టుకునే లేదా అన్నట్టుగా ఎంత సరళంగా జారిపోతుందండి మీరు దాన్ని వదిలించుకోవటానికి ఏ ప్రయత్నం చేయకండి నిజానికి సంసారం మీ అందరూ మీరు వచ్చి నెత్తుకు ఎత్తుకునేదాకా అది ఎంత సరళంగా జారిపోయిందో చూడండి అంటే అర్థం ఏంటనమాట అది మిమ్మల్ని ఎప్పుడు పట్టుకోలేదన్న మీరు అనుకోవడమే తప్ప అది ఎప్పుడు మిమ్మల్ని పట్టుకోండి మాని మాని బంధమే అయో అని ఉంది మాని అంటే మాన్క సంసార బంధం అంతా కూడా మాన తత్వం మాన అంటే అభిమాన ఒక కుర్రాన్ని పట్టుకుని వీడు నా కొడుకు అని వీడు మాన అని భావన చేస్తాడు దానివల్ల బంధింపబడతాడు ఇవి నా భార్య అని భావన చేస్తుంది దానివల్ల బంధింపబడతారు వాళ్ళు బంధింపబడతారు ఇదే కాదు భార్య వీడు నా భర్త అనే భావన చేసిన ఆమె బంధింపబడుతుంది ఎవరైనా కాబట్టి ఆ ఎన్ని ఎక్కువగా భావన చేస్తే అంత ఎక్కువగా బంధింపబడతారు ఎంత తక్కువ భావన చేస్తే బంధం అంత సరళంగా ఉంటుంది పూర్తిగా భావన చేయడం మానేసి మీరు ఇది గమనించండి ఇది ఇంకొకటి చూపు చూపు ఉన్నది చూపు వెనుక ఏమి గలదు ఈ శబ్దాలు వినబడుతున్నాయి ఆ వినికిడి వెనుక ఏమి గలదు నువ్వు వినపడే శబ్దములేమిటి అంటే సంసారం ఆ వినికిడిని పరిశీలిస్తే అది ఆత్మ వినపడే శబ్దము శబ్దాలు వింటూ కూర్చున్నారనుకోండి ఏమి శబ్దాలు వింటారు బస్సు లారీ వెళ్ళింది అయితే ఇంట్లో వాళ్ళు ఏదో అభివృద్ధితో ఉంటారు ఏవో గోలు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు కలహిస్తారు కూడా అప్పుడప్పుడు ప్రేమగా మాట్లాడతారు అప్పుడప్పుడు పురుషంగా కూడా మాట్లాడతారు అవన్నీ వింటుంటే మీకు ఒరిగి ఏమున్నది ఉండదు అలా కాకుండా శబ్దాలు ముఖ్యంగా వినబడే శబ్దములు ముఖ్యంగా వినే శక్తి ముఖ్యం ఆ వినే శక్తిని మీరు పరిశీలించండి స్తోత్రం ఆ స్తోత్రము వెనుక ఉన్న శక్తి ఏది అని భావన చేయలేదు అదే మీరు అప్పుడే ఆల్రెడీ మీరు ఆత్మతోటి టచ్ లో ఉన్నారనమాట ఇంటిమేషన్ అంట మీకు ఆత్మ యొక్క ఆ స్వరూపం అనుభవానికి వచ్చేస్తూ ఉంటుంది ఇన్సైట్ ఆ అంత దృష్టి నిర్మాణం అవుతుంది అని ఆ విధంగా ఏవం తరిహి దృష్టాశ్రోతా దంతా విజ్ఞాత సహా ఆత్మానికి వాడు ఆవు ఇది గుర్రమో అన్నట్టు చెప్పమన్నాడు దానికి సమాధానంగా వాళ్ళ చెప్పారు అంటే ఈ ఆవుని ఎంత స్పష్టంగా మనకి తెలిసే అవకాశం ఉన్నదో అంత ప్రత్యక్షంగా దాంట్లో పరోక్షం అనేది ఏమీ లేనే లేదు అంత ప్రత్యక్షంగా చూపు వెనుక చూపు వినికిడి వెనుక వినికిడి అని అంత ప్రత్యక్షంగా మీరు ఆ స్వరూపాన్ని అనుభవానికి తీసుకురావచ్చు ఇంతవరకు గడచిన క్లాస్ ఇప్పుడు మళ్ళీ ముందుకు వెళ్తున్నాం మళ్ళీ పూర్వపక్షం నన్ను అత్ర పైన ఏం చెప్పాడంటే దృష్టేహ ద్రష్ట చూసి వారికి దృష్టి దృష్టి అంటే చూపు చూపును చూచేది వినిపిడిని వినేది అంటే చూపు వెనుక ఉన్నది వినిపిడి వెనుక ఉన్నది అది ఆత్మాజిక అంటే మనం అత్ర దర్శనాధిత స్వరూపం ప్రత్యాహ అది అవ్వలేదు ఏమంతరిహి ద్రష్టాశ్రోతా అంతా విజ్ఞాత సహ ఆత్మ ఇక అంతవరకు చెప్తాం మళ్ళీ గౌరవపక్షం నన్ను అత్ర దర్శనాదిక్రియా కర్తృస్వరూపం ప్రత్యక్షం దర్శయసి అంటే గౌరవపక్ష అంటాడు చూడలే నేను ఆత్మను చెప్పమంటే చూసేది వినేది అంటున్నావు తప్ప సో ఆ చూచుతానే క్రియ అనే క్రియను చేసేటువంటిది కదా ఆత్మ చూసేది అంటే చూచుతా అనే క్రియను చేసేది ద్రష్ట అంటే దర్శన క్రియను చేసేది శ్రోత అంటే శ్రవణ క్రియను చేసేది దాన్ని స్వరూపాన్ని క్షుించున్నా అది చేస్తున్న క్రియను వర్ణిస్తానే తప్ప ఆ క్రియను చేస్తున్న ఆత్మ ఇదిగో ఎర్రగా బుర్రగా ఇదిగో ఇలా ఉంది అని చెప్పు నాకు స్వరూపాన్ని చూపించట్లేదు నువ్వు ప్రత్యక్షంగా చూపించాలి చూపించట్లేదు ఇది ఎలాగంటే వాడు వెళ్తున్నాడు వెళ్తున్నవాడి స్వరూపమేమి ఆ వెళ్తున్నవాడు ఎవరో అని అడిగారనుకోండి వెళ్తున్నవాడు ఎవరో అంటే వెళ్ళుటయే వెళ్తున్నవాడి స్వరూపము అని చెప్తారా ఎవరెటయే వెళ్తున్నవాడు అని అలాగే ఛేదించుట ఛేదించువాడు ఛేదించువాడు ఎవడు అంటే వాడెవడో వెళుతున్నాడండి వెళుతున్నవాడు ఎవడు అని అడిగాట అడిగితే వెళ్ళుటే వెళుతున్నవాడు అని సమాధానం చెప్తే అదిని వాడికి తమ ఒక అలాగే వాడు ఒక కట్టెను గొడ్డలతో ఛేదిస్తున్నాడు కట్టెతో పిల్లలు రెండు ముక్కలు చేస్తున్నాడు ఆ ఛేదిస్తున్నవాడు ఎవడో అని అడిగాననుకోండి ఛేదించుటయే ఛేదిస్తున్నవాడు అని చెప్తే అలా ఉండదు కదా వెళ్తున్న వాడి స్వరూపము వెళ్ళుటయే కాదు ఛేదిస్తున్న వాడి స్వరూపము ఛేదించుటయే కాదు అదేవిధంగా చూచే ఆత్మ యొక్క స్వరూపము చూపే కాదు వినే ఆత్మ యొక్క స్వరూపము వినికిడియే కాదు నువ్వేమో చూపు వినికిడి అలా చెప్పూతావేటి ఆత్మను ప్రత్యక్షంగా చెప్పమంటే అని కోరుకోవచ్చు ఒక ఆయన నన్ను ఆత్మని చెప్పి ఆత్మండేట ఎంత స్వచ్ఛంగా అయిన తర్వాత ఆత్మంటే ఏమిటి వాళ్ళింట్లోనే భిక్ష అనుభవాలు ఇలాగే ఉంటాయి ఎక్కడో బయట సభలో అడిగితే తర్వాత కళ్ళని చెప్పింది నీటి మీద లేటరని చెప్పి వాళ్ళింట్లోనే భిక్ష కాబట్టి ఇన్ యు ఆర్ ఒలైస్ ఆత్మంటే ఏమిటండి గంట సేపు ఉపన్యాసం అంతా విని ఆత్మంటే ఏమిటండి నేను చెప్పాను మీకు ఓపెన్ మైండ్ ఉండి వినండి మీరు అలా కంగా ఆయన ఎప్పుడూ క్లాసుకి రాలేదు ఆ రోజే మొట్టమొదటిసారి మొత్తం మీద కూర్చొని వింటున్నాడు ఎప్పుడు డబ్బు సంపాదించే హడావిడిలోనే ఉంటాడు ఆ రోజు సరే స్వామి వచ్చాడు కదా దొరికాడు భిక్ష కూడా చేస్తున్నాడు ఆ సందర్భం ఇంకా తప్పించబ్బు సంపాదించే టైం కాదు కనుక అది అప్పుడు నన్ను అడిగాను ఆత్మ లేదు నేను ఐ వాజ్ స్టానింగ్ సమాధానం చెప్తాను వాటి ఆన్సర్ తిన అయితే నేను జాగ్రత్తగా దాన్ని అంటే స్టన్నింగ్ ఎఫెక్ట్ ఉంటుంది ఆత్మంటే అని అడిగారనుకోండి మన అనుభవం అంతా పోతుంది ఏం సమాధానం నేను అన్నాను చూడండి మీరు ఇప్పుడు కూర్చుని ఉండ కొంతసేపు ఆలోచించి ఆయనకి నేను చెప్పాను మీరు కూర్చుని ఉండగా మీకు మీ గురించి మీ అనుభవము ఎట్లున్నది అనేది అంటే ఎప్పుడు వేదాంత క్లాసు విన్నవాడు కాదు తనను తాను అంతర్దృష్టితో చూసినవాడు కాదు ఆ ప్రశ్న మాత్రం వాడికి ఏమర్థం అవుతుంది అంటే నేను అన్నాను నాకు నేను అనుభవం అంటే నేను వాళ్ళే ఉన్నాను కదా అంటే అవును బాగానే ఉన్నాడు డబ్బోది బాగా సంపాదిస్తున్నాడు కాబట్టి బాగానే ఉన్నాడు మరో సందర్భంలో అయితే నేను బాగానే ఉన్నానని అన్నాడు ఆ సందర్భంలో అలా నేను అన్నాను అలా కాదు మీ స్వరూపాన్ని మీరు పరిశీలించి నేను ఉన్నాను అనే మౌలికమైన అనుభవాన్ని మీరు పరిశీలించండి దాన్ని ఆత్మ అంటారు మరి ఎప్పుడైనా క్లాసుకి రండి చూద్దాం వెళ్ళిన తర్వాత ప్రస్తుతానికి ఓటమి చేయండి నిలబడ్డాను అలా ఉంటుంది ఆత్మ అంటే అంచేతనే వీళ్ళు వేదాంతం చెప్పడం మానేస్తారు చదవడం మానేస్తారు చెప్పడం మానేస్తారు చక్కగా ఈ ఇంట్లో లేడీస్ తృ సింహాసనం అని పొట్టబెట్టి ఇతడిది దాన్ని అప్పుడప్పుడు చింతపండు బీచ్ పెట్టి భూములతో గెలిచిపోయిట్లా పెట్టుకుంటారు దాంట్లో ఇక్కడ అక్కడ దొరికిన ఈ తీర్థాల్లో ప్రభ తీర్థంలోనూ అక్కడ బొమ్మలు ఉంటాయి కదా ఇక్కడితో చేసిన బొమ్మలు వరదధన బొమ్మలు సంపాదిస్తారు ఓ బాలకృష్ణుడు ఒక రాముల వారు ఓ హనుమంతుడు ఓ దేవి ఇలాంటి బొమ్మలు ఎవరు అన్న సంపాదించి అర్థం పెట్టి పూజ చేస్తూ ఉంటారు ఓ ఇంట్లో వాళ్ళందరూ బయటకు పోయిన తర్వాత భర్త ఆఫీసుకు పోయాక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత స్నానాధికం పూర్తి నాలుగు పువ్వులు తెచ్చి పూజ చేసుకుంటూ ఉంటారు ఈ అంతకంటే ఏమైనా బెటర్ చేస్తున్నట్టు మీరు అనుకుంటున్నారా వాళ్ళు చేస్తున్నారు పెద్దది పేఠమైనది అంటారు చిన్న సింహాసనం సింహాసన మోడల్లోనే ఉంటుంది పెద్ద పెద్దది పెడతాడు దానికి వెండి తాపడము లోపలన్నీ బంగారంతో చేసినటువంటి సామగ్రి అభిషేకం చేసేది బంగారం పైనుంచి నీళ్లు పోసేది బంగారం ఇది బంగారం అది బంగారం అక్కడ కూర్చోవడం అక్కడ విగ్రహాలు పెట్టి కూర్చేస్తూ ఈ భాష్యాలుగా ఉండే ఈ భాష్యాలు చూడడం అది తెలియదు అలా ఓ పదికేళ్ళు యాభై ఏళ్ళలో పెద్ద ఇంకా నడువు లోపగట్టే వరకు చేయడం బ్రహ్మచారి పట్టుకుని వాడికి సన్యాసం ఇవ్వడం ఇంకా వాడు మొహం వాడు అలా వేలమోహం వేసుకొని పూజ చేస్తూ ఉంటాడు బుద్ధిమంతులకు ఏదైనా శాస్త్రం చదవచ్చు కదా ఈ పూజలు పడిపోతే ఇంకా శాస్త్రం ఏముంది అది తేలిక ఇదంతా తలపోటు గ్రంథం ఇదంతా కూడా ఇంకేదైనా చదవడం మానేశాడు కదా ఆత్మజేయటో చెప్పమని అడిగితే తన్నైపోతాడు ప్రశ్నకి సమాధానం కాబట్టి అలా అడుగుతున్నాడు సో దాని మీద ద్రష్ట అని చెప్పారు మొట్టమొదటి ఆత్మ అంటే ద్రష్ట అని చెప్పారు చూచువాడు ఆత్మ చూచువాడు చూచువాడు అది సరే వెళ్ళువాడు ఎవడు అంటే వెళ్ళువాడు వెళ్ళుటయే వెళ్ళువాడు అని చెప్పినట్టుగా అలా చెప్తున్నా వెళ్ళుటాయా అని పాపం ఆయన అబ్జెక్ట్ చేశాడు కోడపక్ష దాని మీదేమంటున్నాడు అంటే ఏవం ఏవం అంటే ఓలాగా అని అర్థం ప్రశ్న ఉంది కదా ఓలాగా అని అడిగి సరే అయితే చెప్తా ఇప్పుడు మళ్ళీ చెప్తా చూసుకో దృష్టే శ్రోతా సుపే శ్రోత మతేర్మ విజ్ఞావిత స ఆత్మా ఇది చూపును చూసువాడు వినికిడిని వినేవాడు మననమును మననము చేయుడువాడు తెలివిటను తెలియదువాడు ఇప్పుడు మీలో ఒక ఎలిమెంట్ ఉంటుంది మీరు దాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది పట్టుకుంటే ఇదంతా కూడా మెడిటేషన్ మీరు పట్టుకుంటే మీకు అది అర్థమైంది ఆ అంతర్దృష్టి నిర్మాణం అవుతుంది ఎలాగంటే మీరు చూస్తున్నారు కదా చూస్తున్నప్పుడు ఇప్పుడు నేను మీకు డెమోనిస్ట్రేట్ చేస్తు ఎక్కడి నుంచి చూస్తున్నా కృష్ణుడు బొమ్మ ఉంది అక్కడ లేకపోతే క్యాలెండర్ చూస్తున్నా ఆ క్యాలెండర్ చూస్తున్నా చూడబడేది క్యాలెండర్ చూస్తున్నాను ఇప్పుడు దీంట్లో అలా చూసుకుండగానే చూస్తుండగానే ఒక డెవలప్మెంట్ పేరే అక్కడ కొత్తగా చూపు చూసుకుని కూర్చో చూస్తుండగానే ఒక డెవలప్మెంట్ పేరే ఏమని ఆ చూస్తున్న దానిని ఎలాగో చూశాను కదా చూస్తున్న దానిని కాకుండా ఆ చూపును చూడండి చూపును చూడండి మీరు ఎప్పుడైతే ఎదుర్కొన్నా ఉండే దృశ్యమును చూడడం మానేసి చూపును చూడడం ప్రారంభించాడో ఆ దృశ్యం కనపడదు అడుగు పెరుగుతుంటాయి ఇంకా దృశ్యము రికార్డ్ అవ్వదు అది రిజిస్టర్ అవ్వదు అది క్యాలెండర్ మాట రిజిస్టర్ అవ్వదు ఆ చూపును మీరు చూడట్లేదు ఆ చూపును మీరు చూడాలి ఆ చూపు మీకు తెలుస్తుంది కదా చూపు క్యాలెండర్ తెలియడం కాదు ధ్యానంలో తెలియడం అంటే దృష్టిలో తెలియడం అది కాదు చూపు తెలుస్తుంది కదా అది ఎవరికి తెలుస్తోంది అదే ఆత్మ నీకే తెలుస్తుండ అది దానికి విశేషాలు ఉండవు తండ్రి కొడుకు కూతురు ఈ విశేషాలు ఉండవు దానికి దృష్టే దృష్టం అలాగే సుకే శ్రోత మీ శబ్దాలు వినబడుతున్నాయి కదా నీకు శబ్దాలు వినబడుతున్నాయి ఓకే ఇదిగో ఇప్పుడే కార్ వెళ్ళింది వాడు హార్ను కొట్టడం వినబడింది మంచిది ఇప్పుడు మీరేం చేస్తారంటే ఆ వినికిడిని పరిశీలించండి వినండి వినికిడిని ఏమి వింటారు చూపును చూడండి అన్నట్టుగానే వినికిడిని వినండి అన్నా దాని అర్థం ఎలా అవుతుందంటే వినికిడిని సాక్షిగా అబ్జర్వ్ చేయొచ్చు ఆ వినికిడిని అబ్జర్వ్ చేయొచ్చు ఎవరు అబ్జర్వ్ చేస్తున్నాడు ఫలానా వాడు ఎవరు ఉండదు అక్కడ ఫలానా అనేవాడు ఉండడు ఒక ఇంటర్సనల్ రియాలిటీ ఒక ఆకాశము వల ఆకాశము వంటి హద్దులు లేని ఒక చైతన్యము మీకు అనుభవాలు ముఖ్యంగా దృష్టేర్ ద్రష్ట అది చాలా ముఖ్యం దాన్ని బట్టి శృతే శ్రోత మతేర్మత విజ్ఞాతర్ విజ్ఞాత ఓకే అలాగే మన మనస్సులో సంకల్పాలు వస్తున్నాయి కూడా ఏమో సంకల్పాలు వస్తాయి ముఖ్యంగా వ్యతిరేక సంకల్పాలు ద్వేష సంకల్పాలు వచ్చినప్పుడు నేను బాగా అనుభవానికి అభ్యాసం చేయవచ్చు వాడు వాడు మనకి వ్యతిరేకి శత్రువు అనే మాట చాలా పరోషమైన మాట అందుకోసం వ్యతిరేకి అన్నారు వాడు మనకి వ్యతిరేకి శత్రువులు ఎవరు మనకు అనుకూలు ఉంటారు వాడు ప్రతికూలు సరే మంచిది వాడు ప్రతికూలు ఆ ప్రతికూలుడు ఎవరు అక్కడ ఒక దేహము కలదు ఒక మనస్సు కలదు చైతన్యం కూడా కలదు ఇక్కడ ఇదిగో వారి ప్రతికూలుడు అని భావన చేస్తే మనస్సు ఉన్నది ఈ ప్రతికూల భావన కలదు ఈ భావనను నేను తెలుసుకుంటూ ఉన్నాను నేను ఆ భావనను సాక్షిగా రక్షిస్తూ ఎప్పుడైతే మీరు ఆ ప్రతికూలు అనే భావనని సాక్షిగా దర్శిస్తారో వాడు డ్రాప్ అయిపోతాడు వాళ్ళు ఉండడు ప్రతికూల భావనే ఉంటుంది దాని మీద సాక్షి భావన సాక్షిగా మీరు దర్శిస్తూ ఉంటారు కాబట్టి ఒక భావనను అంటే మనస్సు యొక్క చలనం దానిని ఎవడైతే సాక్షిగా దర్శిస్తున్నాడో వాడే ఆత్మ అదే ఆత్మ అదే ఆత్మ దానివల్ల శత్రువు ఉన్నవాడు శత్రువు కాకుండా పోతాడు మిత్రుడు ఉన్నవాడు నా వాడు అన్నవాడు నా వాడు కాదు పరాయి వాడు అన్నవాడు పరాయి వాడు కాదు ఈ అల్పమైన భావనలన్నీ కూడా అవి డ్రాప్ అయిపోతాయి ఆ సాక్షి యొక్క చైతన్యం ముందు అది అలా ప్రకాశించి ఎక్కువసేపు ఉండలేవు అవి డ్రాయిపోతాయి ఆ సాక్షి చైతన్యం మిగులు ఉంటాయి కాబట్టి మతేర్ విజ్ఞాత ఇప్పుడు మీరు ఇందాక నేను ధాతువు చెప్పాను ప్రవిష్యతాం ప్రవిష్యతాం అని బుద్ధి ప్రసరిస్తూ ఉంది బుద్ధి మూవ్మెంట్ బుద్ధి ఉండాలి కదా ధాతూ కంఠస్థం చేసి ఉండాలి లేకపోతే ఏం చెప్తాను లోపలేకపోతే చెప్పేదే ఉండదు అంటే లోపలే చెప్పేదే ఉండదు లోపల ఉంది అది ఆ విజ్ఞానము ప్రసరిస్తూ ఈ బుద్ధి ఈ బుద్ధి ఈ ధాతువు ఫలానా గణము ఈ ప్రత్యయాలు ఈ రూపము అనే బుద్ధి ఈ బ్రెయిన్ ఉంది ఇది ఎయిన్ సెన్స్ ఉందో దాని నుండి బుద్ధి కలదు అని నేను సాక్షిగా రక్షిస్తా ఆ సాక్షి ఆత్మ అలాగే మీకు ఆత్మని బోధించగలరు కానీ ఇది కుక్క ఇది నక్క అన్నట్టుగా ఎలా చెప్తాను ఆత్మని అయ్యి గౌహ అయన అన్నట్టుగా ఎలా ఆత్మని వాడు పోగొట్టినాడుగుతాడు వాడు అడగడానికే ఉంది వాడు అడుగుతాడు వాడి అభిప్రాయం ఏంటంటే అది ఒక హృదయంలో చూడు అక్కడ అలాగ పచ్చగా ఒకటి వెలుగుతోందేమో చూసుకో అక్కడ నీ గురువు యొక్క రూపం కనపడుతోందేమో చూడు అనే వీరు కనపడుతోంది అదే బ్రహ్మ అదే ఆత్మ అంటారు అలా చెప్పాలి అలా అలా శంకరులు అలా చెప్తారా వేదాంతం అలా చెప్తుందా ఏమన్నా పబ్లిక్ పురాణమా లేకపోతే విషయాలు చెప్పి పబ్లిక్ని మధ్య పెట్టేటువంటి సమాచారం ప్రతారణ సంస్కృతంలో ప్రతారణము అంటారు హిందీలో ఏదో గుమ్రాహనం లేదో అంట అలాంటిది ఏంటా మసిపుసు మారేడికి అయితే పొందుతున్న కూడా కాదు అలాంటిది కాదు మీరు చూసి తెలుసుకుని అనుభవానికి తెచ్చుకోవాలి అదే ఆత్మకు తర్వాత ఇంకోటి గమనించడం లేదు నేను ఫలానా వ్యక్తిని అన్నప్పుడు నేను భక్తుడని అది దైవము అని ద్వైతం ఉంటుంది మీరు ఆ ద్వైత భావన ఆ భక్తి భావన భక్తి భావన తీసుకుని శత్రుభావన ఏ భావన తీసుకున్నా సరిపడుతుంది భక్తి భావన తీసుకోండి రాముడు నేను రాముడు భక్తుడు అనుకోని దాసులను అని అనుకోండి వీళ్ళకి దాసుడు అంటే కానీ భక్తి పురుగునట్టు అనుకోరు ఇది ఒక ప్రారంభం మరేం చేస్తాం సో నేను దాసులను అసలు రామదాసును మంచిది ఈ రామదాసుడు అనే భావనని మీరు పరిశీలించాలి పరిశీలించేప్పటికి మీరు ఆ సాక్షి రూపంగా నిలిచి ఉంటారు దాంట్లో భక్తుడు దేవుడు అనే ద్వైతం ఉండదు మీరు గమనించడం లేదో అక్కడ ద్వైతం ఉండదు మళ్ళీ మీరు ద్వైతం రావాలంటే ఆ సాక్షి స్థితి నుంచి జారిపోయి మళ్లీ దేహాభిమానం కలిగిన వ్యక్తిగా నిలబడి మళ్ళీ ఆ రాముని గుర్తు చేసుకుని రామదాసు అని అది కూడా గుర్తు చేసుకుంటే మళ్లీ మీరు అనుకుంటున్న ద్వైత వస్తుంది అది రాదు కాబట్టి విజ్ఞాత ఏ విజ్ఞాత అది ఆత్మ అని ఆయన చెప్పారు దాన్ని మీరు పూర్వపక్షం ఒక అధ్యక్షన్ చేశారు నన్ను అత్ర ఇప్పుడు చూడండి క్యాలెండర్ లా ఉంది క్యాలెండర్ ని చూసుకున్నాను ఆ క్యాలెండర్ ని చూసేదాని చూడు అని చెప్పారు ఇప్పుడు క్యాలెండర్ ని చూసేవాడికి ఆ చూపును చూసేవాడికి తేడా ఏముందిరా అని పూర్వపక్షం గమనించారు కదా పూర్వపక్షం క్యాలెండర్ ని చూసేది ద్రష్ట ఆ ద్రష్టను చూసేది మళ్ళీ ద్రష్ట ఇంక తేడా ఏ ఇప్పుడు దృష్టేహ ద్రష్ట దృష్టి క్యాలెండర్ ని చూస్తాం కాబట్టి ద్రష్ట అయ్యింది ఆ దృష్టిని మీరు చూస్తున్నారు మళ్ళీ ద్రష్ట అయ్యింది మళ్ళీ ఈ దృష్టికి ఆ దృష్టికి ఫరక్యా హోతా కో విశేష తేడా ఏముంది అని పొన్ను దృష్టే ద్రష్ట్రష్ట పొన్నను చూస్తున్నాడు ద్రష్ట ఆ చూపును చూడు అసలు చూపును చూశాను కుండను చూసి దానికి చూసేవాడికి నువ్వు చూపును చూసేవాడికి తేడా ఏ ఉంటుంది ఇప్పుడు ఏదో దృశ్యం ఉంది కుండనే దృశ్యం దాన్ని చూసేవాడు ద్రష్ట చూపు అనే దృశ్యము దాన్ని చూసేవాడు ద్రష్ట ద్రష్టతో ద్రష్టాహి హోతాహే అవుత్యా హోతా అర్థమైందా పూర్వపక్షం కాబట్టి వాడు ఘటము యొక్క ద్రష్ట అయినా ద్రష్ట అయినా దృష్టి యొక్క ద్రష్ట అయినా సర్వధాపి ద్రష్టవా ద్రష్టయే కదా నువ్వు కొత్తగా ఏం చెప్పినందు ఆత్మ గురించి చెప్పరా అంటే ద్రష్ట అన్నా ఇద నువ్వు చెప్పిన ద్రష్ట కంటే విలక్షణమైన ద్రష్ట అన్నట్టుగా చెప్తున్నావు మాకేంటి ఎలా కనపడలేదు మాకు ఆ ద్రష్ట ఒకలాగే కనపడాలి ద్రష్ట ద్రష్ట అనుకుంటున్నాడు అని మరి వేదాంతములో అనుభవం లేని వాడికి ఈ రకమైన వేదాంతం ఇస్తే వాడేమంటాడని కాబట్టి చెప్పే దాంట్లో కూడా అసలు ఉండే సమాజాన్ని బట్టి కూడా ఫస్ట్ సో అది పూర్వపక్షం ద్రష్టవ్యే ఏ భవాన్ విశేషమాహా దృష్టే ద్రష్ట ఇప్పుడు నేను ఆత్మని చెప్పమన్నా ఆత్మ అంటే ఏంటో చెప్పను అంటే నువ్వేమంటావు క్యాలెండర్ ని చూసేది ద్రష్ట ఆ ద్రష్టను చూసే ద్రష్ట ఆత్మలో క్యాలెండర్ ని చూసేది ద్రష్ట ద్రష్టను చూసేది ద్రష్టే ద్రష్ట అనే దాంట్లో తేడా ఏమి లేదు అది ద్రష్టే ఇది ద్రష్టే ద్రష్టవ్యంలో తేడా క్యాలెండర్ బదులు ద్రష్టని పెట్టావు కదా గ్రూప్ ఉండడంలో దృశ్యము ద్రష్ట ఉంటుంది క్యాలెండర్ని ఘటాన్ని ఘటం తీసుకోండి ఘటాన్ని చూసే సందర్భంలో దృశ్యమేమిటి ఘటమి ద్రష్టెవరు ద్రష్ట చూసేవాడు ద్రష్టని చూసే సందర్భంలో దృశ్యమెవరు ద్రష్ట అయితే దృష్టి చూపు చూపు దృశ్యము చూపు ద్రష్ట ఎవరు ద్రష్ట ద్రష్ట ద్రష్టగానే ఉందిగా అందుకే ఘటం అనే దృశ్యాన్ని మార్చి చూపు అనే దృశ్యాన్ని పెట్టావు అంతే తప్ప ఏదైనా ద్రష్ట ఒక్కటే ఘటాన్ని చూసి ద్రష్ట అయినా దృష్టిని చూసి ద్రష్ట అయినా ద్రష్ట ఒక్కటే ఘటమును తీసేసి అక్కడ దృష్టిని పెట్టి ఘటస్య ద్రష్ట అని కాదు దృష్టేహ ద్రష్ట అన్నంత మాత్రాన తేడా ఏమొచ్చింది ఘటస్ ద్రష్ట ఆత్మయోగునా అదే కాదండి దృష్టేహ ద్రష్ట ఆత్మయోగును అంటే మళ్ళీ ద్రష్ట కాదు మరొకటి అంటే మేము అర్థం చేసుకోగలం నువ్వు ఆత్మద్రష్టనే అంటున్నావు కానీ ఘటం మార్చేసి అక్కడ దృష్టిని పెట్టాలంటున్నావు దృశ్యాన్ని చేంజ్ చేసినంత మాత్రాన ద్రష్ట మారిపోదు కదా ఇప్పుడు ఘటస్ ద్రష్ట పటస్య ద్రష్ట ఒకటే ద్రష్టగా లేకపోతే ఇంకో ద్రష్ట వచ్చేదా ఒకటే ద్రష్ట కుద్రష్ట వాడే ద్రష్ట కదా కుశూల వాడే ద్రష్ట కదా దృష్టేహ వాడే ద్రష్ట నువ్వు ఇంకా వల్లే ఆత్మంలో కొత్తగా ఉంది అని కోరుకో అర్థమైందండి ద్రష్ట వాడు ద్రష్ట దేనికి ద్రష్ట దృష్టికి ద్రష్ట అయితేనేమిటి ఘటానికి ద్రష్ట అయితేనేమిటి ద్రష్టా ద్రష్టైవా ద్రష్ట ద్రష్ట ఇంకో పెద్ద ఏదో ఏదో గొప్ప ఆత్మతో చెప్పాను కదా నా అది సరిత ఎందుకంటే ఘటస్థ ద్రష్ట అంటే దేహపరిచ్ఛిన్నమైన వ్యక్తి నేను ఫలానా అనే అనే కర్సన్ అటు ఘటస్ ద్రష్ట దృష్టే ద్రష్ట కర్సన ఉంది అది ఇంకర్షనల్ ఇదే అంటే సో ఘటస్ ద్రష్ట అంటే ఘటస్ ద్రష్ట అంటే ఎవరో దర్శనండి బుద్ధి బుద్ధియే ఘటమును దర్శించే ద్రష్ట లేదా దృష్టే ద్రష్ట అంటే బుద్ధి కాదు అది సాక్షి చైతన్యం సో మీకు ముఖానికి విషయం వచ్చింది కదా మీరు దాన్ని ధ్యానంలో కూడా అనుభవ రూపంగా మీరు అభ్యాసం చేయండి మనస్సు కూడా అదే కాబట్టి తేడా ఉంది సిద్ధాంతం విశేషం ఒక ప్రేహే సంగ్రహవాక్యం ఎలా ఉండేవాడు తెలుసుకో ఎలా ఉంది ఘటస్య ద్రష్టను దృష్టేహ ద్రష్ట ఒకటి కాదు ఘటమును చూచేవాడును తీసుకును చూచేవాడు ఒకటి కాదు రెండింటికి హస్తి మశకాంతరము కలదు హస్తి అంటే అంటే దోమ అలా అంటారు హస్తి మశకాంతరము అంటారు అంత ఎలా చూసేవాడు పటమును చూసేవాడు అదంతా ఒకటే దానికి ఒక తేడా నుండి ఆ దృష్టకి ఈ దగ్గర తేడా కానీ చూపుడు చూసేవాడు అంటే అంతర్ముఖమైనది నుంచి అంతర్ముఖంలోకి వెళ్ళారు బహిర్ముఖంలో తిరుగుతున్నంతసేపు ఇది సంసారమే కనపడుతూ ఉంటుంది అంతర్ముఖంలోకి వెళ్ళినప్పుడు ఆత్మస్వరూపంలో ఉంటాడు ఇది ఎన్నిసార్లు చెప్పినా దాని విలువ మీరు పట్టుకోగలిగితే ఎన్నిసార్లు చెప్పినా చెప్పగలుగుతారు ఇంట్లో కూర్చొని వీళ్ళ వీళ్ళకి నేను యజమాను అని వీడు అనుకుంటూ ఉంటాడు నేను హెడ్ ఆఫ్ దీసెడ్ వాళ్ళు అనుకోరు నా కంప్లైంట్ ఏమిటంటే వాళ్ళు అనుకోరు వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక కాఫీ పెట్టుకున్నామని ఆయన ముఖాన్ని కూడా ఒక కాఫీ పడుకోండి కానీ ఎవరిలో ఉంటారు వాళ్ళు వాళ్ళు అనుకో వాళ్ళు అనుకో ఈ ఇంటికి యజమాని అని వాళ్ళు అనుకుంటే శోభ కానీ వీడు అనేసుకుంటుంటే దాంట్లో శోభ ఏమన్నది సో అదే శంకరులు చెప్పారు పార్తాను పుచ్చటి పోటీ అని అంటే వీడు నేను ఈ దేహము ఇది నాది దీనికి హెడ్ నేను నేను వీళ్ళందరినీ నేను పైకి తీసుకొచ్చాను అని వీడు అనుకుంటూ ఉంటే వీడు ఉన్నది దేహమున్నందు కాదు లకమున్నందు వాళ్ళు అనుకోరు వాళ్ళు ఒక్కసారి కూడా అనుకోరు మాట వరుసకి కూడా అనుకోడు పోని మాట వరుసకి నాయనగారు మీరేమో మమ్మల్ని సంస్కారం చేశారని పోని మాట వరుసకి అన్నారనుకోడలే అంటే పాపం ఆ పెద్దవాడి హృదయం కొంత సంతోషపడుతుంది కదా వాళ్ళు అందరండి అని శంకరులు భజిబోడిందంలో చెప్పారు పొందిపోతుంది నేనంటే చెప్తున్నాను అనుకోలేదు శంకరులు రెండు వేల సంవత్సరాల క్రితం సరిగ్గా ఏ విషయాన్ని భరిపోతను కాబట్టి అలాగా ఇంట్లో కూర్చొని ఇది నేను ఇల్లు నాది అలా అనుకోవడం కంటే అలా అనుకుని మీకు ఒరిగేదేమీ లేదు మీకు స్పష్టగా పొందేదేమీ లేదు పొందలేదు పొందుతూనే ఉన్నారు ఇంకొంచెం బయటకు వెళ్ళుకోమన్నా చెప్పట్లా నేనేమంటున్నానంటే ఇల్లునే కూర్చోండి కూర్చొని యహ ప్రాణాపాన వ్యానోదాన సమానములు వ్యాపారములను చేసేది ఎవరు నేను ద్రష్టాశ్రోతామంతా ఎవరు నేను దృష్టేర్ద్రష్ట శృతేహశ్లోత మతేహమంతా నేను అనుకుంటూ ఉండండి మీరు ఆల్రెడీ వారు అంతర్ముఖులుగా ఉంటారు మీ టెన్షన్స్ పోతాయి ద్వైతం పోతుంది మీలో ఒక గొప్ప పరివర్తన వస్తుంది అది భాష్యాలు అంటే అలా ఉంటాయి ఆధునిక కాలంలో కాన్షియస్నెస్ బేస్ బుక్స్ ఎన్నైతే వచ్చాయో లైక్ రమణ మహర్షి గారు అయితే రమణ మహర్షి శిష్యులు పాపాజీ అని ఆయన ఆయన శిష్యులు మూజీ అని ఇంకొక ఆయన లేకపోతే మహారాజ్ వీళ్ళందరూ ఆచార్యులందరూ ఆత్మస్వరూపాన్ని బాగా ప్రచారం చేసే ఆచార్యులందరూ కూడా ఈ మాటలే చెప్తారు ఇదే మాటలు ఎంతకంటే ఒక్క పళ్ళు అధికంగా ఉన్న ఇదే చెప్తారు వాళ్ళ భాషలో చెప్తారు వాళ్ళ అనుభవాన్ని జోడించి చెప్తారు కాబట్టి దీని ప్రత్యేకత దేనికి ఉంటుంది వాళ్ళు చెప్పేది కూడా ప్రత్యేకత ఉంటుంది రేపొద్దున్న మీరు తెలుసుకుని మీరు చెప్తే మీరు చెప్పేదానికి కూడా ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రవాహం అలాగే ఎప్పటికప్పుడు ఈ గంగ ఎప్పుడు చూసినా నూతనంగానే ఉంటుంది ఆ ప్రవాహం అట్టి తేడా ఉందన్న విశేషోపత్తే తేడా లేకపోవడం ఉంది వివరిస్తారు అస్తి అత్ర విశేష బుద్ధిమంతులై తేడా ఉంది అత విశేష అస్ యో పశ్యతి దృ కదాచి దృష్టితే ఇక్కడ వాక్యాలు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి జాగ్రత్తగా వాటిని మనం వాటిని మనం సాగ పరిష్కరించాల్సి ఉంటుంది ఏమైనా పురాణ కాలక్షేపం కాదు కదా పురాణ పురాణం స్టోరీలు కాదు లేకపోతే పూజలు చేయి బొట్టు పెట్టు ఈ బొట్టు ఇలా పొడి పోయి పెట్టు ఆ బొట్టు ఎడమవై పెట్టు గట్టిపోయి ఇంకో బొట్టు పెట్టు అలాంటి ఉపన్యాసం కూడా కాదు కాదు మరి ఇది శాస్త్రం కదా కాబట్టి చూడండి అస్థి అత్ర విశేష తేడా అయితే ఉంది ఓకే ముఖ్యమైన శక్తి దృష్టి ఇప్పుడు యో దృష్టేహ ద్రష్ట ఇప్పుడు ఘట ద్రష్ట కాదు వీడు దృష్టి యొక్క ద్రష్ట చూపును చూసేవాడు ఘటాన్ని చూడటం కాదు చూపును చూచేవాడు ఉన్నాడే వాడు ఆ చూపు ఉన్నప్పుడు ఆ చూపును నిత్యంగా చూస్తాడు చూపు ఉన్నప్పుడు ఆ చూపు ఉన్న పక్షంలో ఆ చూపును నిత్యము అంటే అది ఉన్న కాలంలో అన్నింటి ఎందు చూచునే అంటే చూపును ఆ చూపు ఉన్నంతసేపు ఆ చూపును ఆ చూపును చూసేవాడు చూస్తూనే ఉంటారు ఒక రొక కాలంలో చూపు ఉన్నను చూపును చూసేవాడు దాన్ని చూడలేదు అనే స్థితి ఉండనే ఉండదు అంటే ఇప్పుడు ఘటము ఘటమును చూపు చూస్తాం చూపు ఘటమును ఒకసారి చూస్తుంది ఇంకోసారి చూడదు మళ్ళీ మూసినప్పుడు ఒకసారి చూస్తుంది ఇంకోసారి చూడరు చూపును చూసేవాడు ఆ చూర్పును ఒకసారి చూస్తాడు ఇంకోసారి చూడడం అనే పరిస్థితి ఉండదు నిత్యము చూపును చూస్తూనే ఇప్పుడు బుద్ధి ఉందండి బుద్ధి ఒకసారి తెలుసుకుంటుంది ఇంకోసారి తెలుసుకోవచ్చు ఏమండి ఇప్పుడు బుద్ధి వ్యాకరణ సూత్రాన్ని ఒకసారి పట్టుకొచ్చారు పట్టుకుంటుంది తెలిసింది అప్పుడు బుద్ధి వ్యాకరణ సూత్రాన్ని తెలుసుకుంది అని నాకు తెలుస్తూ నేను ఆ బుద్ధిని తెలుసుకుంటూ ఉంటాను ఇంకోసారి బుద్ధి అదే సూత్రాన్ని తెలుసుకోలేకపోతుంది అప్పుడు కూడా నేను ఆ బుద్ధిని తెలుసుకుంటూ ఉంటాను అంటే బుద్ధి దిగ్రికొచ్చేవరికి ఒకసారి తెలుసుకోవడం ఇంకోసారి తెలుసుకోకపోవడము అనే రెండు స్టేజ్లు ఉంటాయి కానీ బుద్ధిని తెలుసుకునే వాడికి ఒకే స్టేజ్ ఉంటుంది అదేమిటంటే బుద్ధిని సర్వకాలముల ఎందు తెలుసుకునే అంటే ఇప్పుడు చూపు చూస్తున్నప్పుడు ఆ చూపును చూసేవాడు చూపును చూస్తూ ఉంటాడు చూపు చూడనప్పుడు ఆ చూపును చూసేవాడు ఆ చూడని చూపును చూస్తూనే ఉంటాడు మీరు చదువుతుల్లో కూర్చుని అన్ని చూస్తున్నారు ఆ చూపుల్ని ఆ చూచిలో చూస్తూనే ఉంటారు దీపాలు పోయే దీపాలు పోతే చూపు అన్నిటి చూసే చూపు ఆగిపోయి ఆ ఆగిపోయిన చూపును చూసేవాడు తీసుకోనే ఉన్నాడు అందుడికి ఇది వర్తించదు అందుడికి స్తోత్రం పెట్టండి అందుడికి స్తోత్రం పెట్టండి స్పర్శ పెట్టండి బుద్ధి పెట్టండి ఎందుకంటే అందుడికి చూపు వర్కౌట్ కాదు కదా అసలు బిగిలిమిట్టు చూపు ఉండాలి అప్పుడు చూపును చూసేవాడు ఉంటాడు బిగిలిమిట్టు చూపు లేకపోతే చూపును చూసేవాడు అనే దృష్టి పక్కన పెట్టండి వినికిడి ఉంటుంది అంధులు చెవితో విని తెలుసుకుంటారు ఎలా తెలుసుకుంటారో తెలుసుకోండి వాడు కూర్చుని ఉంటాడు చేపట్టా వాడు అలా అంధుడు నడు నడిచొస్తుంటే పెద్ద ఆయన్ని నడిచి అమ్మగారు కాఫీ పట్టుకుని వస్తున్నాడా లేకపోతే నడుస్తున్నాడా అని వాడికి తెలుస్తుంది ఎలా తెలుస్తుందంటే ఆ స్టెప్ యొక్క సౌండ్ని బట్టి దాంట్లో ఉండే పిచ్చిని బట్టి పిల్లవాడి స్టెప్ అయితే లోపిచ్చిలో ఉంటుంది పెద్దవాడి స్టెప్ అయితే ఒక హయ్యర్ పిచ్చిలో కొంచెం రెండుగా ఉన్నవాడైతే పిచ్చి ఇంకొంచెం హయ్యర్గా అలాగే తెలుస్తుంది కాబట్టి వాడు ఆ వినికిడిలో అంత అసాధారణమైన సామర్థ్యం ఉంటుంది మీరు వినికిని పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇష్టం కాదు కనుక ఇప్పుడు ఇక్కడ రెండు చూపులు వచ్చాయి చూపు చూపులకు చూపు ఈ చూపు ఉంది గోపులు ఉంటుంది ఇంకోపులు ఉంటుంది చూపు ఉన్నప్పుడు ఉంటుంది చూపు లేనప్పుడు ఉంటుంది కాబట్టి చూపు అనిత్య దృష్టి చూపులకు చూపు నిత్య దృష్టి అనిత్య దృష్టి ఆత్మ కాదు నిత్య దృష్టి ఆత్మ తెలిసింది కదండి నేను అంతా కవర్ చేసేశాను ఇప్పుడు చూద్దాము యో దృష్టేహ ద్రష్ట దృష్టిని చూసేవాడు ఒకడు ఉన్నాడు సహా దృష్టి భవతి ఆ దృష్టి ఉంటూ ఉన్నట్లయితే నిత్యమేవ పశ్యతి దృష్టి ఆ దృష్టిని నిత్యముగా అంటే ద్రేక్ అనేది లేకుండా చూస్తూనే ఉంటాడు స కదాచిదృష్టి నా కదాచిదృష్టి నృశ్యతే ద్రష్ రెండు న రెండు నాడు ఆ దృష్టి చూపును చూపును చూచివాడు ఆ చూపును చూడకుండా ఉన్నాడు అనేది ఎప్పుడూ ఉండదు కనపడిందండి త్ర ద్రష్ దృష్ట్యా భవితవ్యం అంటే అర్థం ఏమిటి చూపు చూస్తున్నప్పుడు చూపును చూసేవాడు చూస్తున్నాడు చూపు చూడనప్పుడు చూపును చూసేవాడు చూస్తున్నాడు అంటే అర్థం చూపును చూసేవాడి చూపు అది నిత్యమైన చూపు అయి ఉండాలి ఆ వాక్యం అర్థమైందా మూడు వాక్యాలు అయితే ఏదో చూపులు చూస్తున్నాడు చూస్తున్నాడు చూపు అంటున్నాడు అయితే నంగాపడ్డా అర్థమైంది కదా మంచిది